సూత్రమే సుప్రభ పరిశునీ దేవాని శ్రోతం దినమంతా సాయం చేసి నడిపించినాం నా దేవాణి శ్రోతం మన తనేసప్రభ ఈ పగడపట్ అప్పుడు ఇళ్ళు గడచడం మీరే మాకు సహాయకుడు నడిపించి అలాడి నా దేవా ఉదయం సరిగ్గాభ నా పాపం ఉండకుండా మీరు పరిశుభ్రమ పరిచయం ఉండాలా మీరు అక్కడ సమ్మిపొంది ఆ బ్రాహ్మ సాకుడు ఉపదేవ మీరే మాకు దేవుడేశ్వ్రభ నిద్ర పరిశునీ దేవ మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి వాక్యంధార పాట ధర మాట్లాడి ప్రతి సైతం ద్వారా కాల్ చేసి అని చెనం వాక్యం ఎదుర్కొందాన్ని సాయం చేసి పరిశుధాత్మతో నింపి మీరు నడిపించేదా థ్యాంక్ యూ సరే ఒక పాట పాడదాదిలో ప్రవహింపయు నో ప్రవహింప చే శరీర క్రిల నియో నాలోసిం పచేయ మయా శరీర క్రియోనియో నల నీ పచేయ మయా జీవనాది నా హృదయం ప్రవహీ మయా బలహీన సమయము లే బలము ప్రసాదించు మూ బలహీన సమయములో బలము ప్రసాదించును జీవనది నరుదయం లో ప్రవహీ జీవాదిని నృదయం ప్రవాహీ పజేయమయాయము కలనీయో తిర్ఘి జీవిం పజేయో మయా ఎండీనాయము కళ తిర్ఘి జీవిం పజేయమయా జీవనదిని నృదయములో ప్రవహింపచే మయా జీవనదిని నృదయములో ప్రవహింపే మయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేక చేయమ ఆత్మీయ వరము యో నభిషేక చేయా జీవనది నాృదయములో ప్రవహిచే మయా జీవనది నాృదయంలో ప్రవహి పేమయా హల్లే అమి అల్లే జీవనదిని నాదయం లో ప్రవహింపజేయమయా జీవనదిని గాలి సముద్రకు అలలకు నేను కొట్టబాడే ఉండినప్పుడు గాలి సముద్రకు అలలకు నేను కొట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు ఆదరించే దీని వాసము నేమనేతే దీని హతము ఆదరించే దీని వాక్యము లేవనైతే దీని హస్తము అలేను యాను అను యాను అను యాను అను యాను శ్రమలలో నైన్కు తోడుంటిని మరపెట్టగా నా మరేంటిని శ్రమల నైను నీకు తోడుంటిని మొరపెట్టగా నా మర ఇంటినీ ఆదుకుంటీ నన్ను ఆదుకుంటీ నీ క్రిప్పలా నన్ను పోషించివి అలేను యాను యా అలేను యాను యా గాలి సముద్రే కొట్టబాడే నెట్టబాడే ఉందినప్పుడు నీ వాక్యము లేవనే నీ హసము hallelujah ninnu ya hallelujah ninnu ya rajululoni ne vedukunnaga a for the lone vasarinchega chupititini mahima manin koniyarunu noki yesu hallelujah hallelujah hallelujah hallelujah nee tatturamani pilichitini nenniku thoduga untini నిన్ను నేను ఆత్మల తెలుసుకుంటేని నీవే నరమము ఎరిగితే తిని అను అనుయా అనేను యాను అలలకు నేను కొట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవ నెత్తము అలెను యాలుయా ్రదర్ ఎక్స్పర్ ఎక్స్ప్రెస్ నిర్మాకాండం నైన్టీన్త్ చాప్టర్ చదువు బ్రదర్ ఫస్ట్ నుంచా ప్రే చేసుకున్నాం సుధు మిశుప్రభా పర్చున దివా విక్రిపరం జ్ఞాపకం చేసుకొని నాదివా పరిశుతాత్మ విషయంలో జ్ఞానం తునిపి శరీకరాలు కూడా విడిపించి సైతంధులు విడిపించి మా ప్రభుత్వం ప్రభావం మీరు వెళ్ళమని మీ జ్ఞానం ధర మీ ఆత్మ ధర మా జీవం నీ కంట్రోల్లో పెట్టుకొని ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే ఆశ ఉంది ఆశ తుచ్చిపరచండి సరస్వత్వం నడిపిస్తుంది వాక్యం చేస్తూ మాకు ప్రభావం ఈ సత్యాన్ని గ్రహించగల తీసుకోగలిగిన మనుషు దయచని ఇరగల చదువుతి గ్రహించగల మనుషు దచ్చని అలాగే నీ వాక్యమే మాకు క్షద్కిస్తుంది నీ వాక్యం బలం మీ వాక్యమే మాకు ఆధారం మీ వాక్యమే మాకుట కూడా సమస్త మీరే కన్నా మాతో మాట్లాడి మీరే మాకు బయలుపరిచి నడిపించమండి సమీన్ మూడవ నెలలో ఇక్కడ చూసే ఇక్కడ ఇజ్రాయలు ఐగుప్ నుంచి వెదుతున్న ఐగుప్తు బాణాసి దేశం అలా బాణాసి అంటే దాసుల దాన్ని బట్టి జీవితం అక్కడ అలా మోసే ధర ఏం చేసిన వాళ్ళ మూలుగు నిండి వాళ్ళ కన్నీళ్ళు చూసి మోసే ధర ఏం ఆ ఐగుతు నుంచి విడుదల ఇచ్చినట్ట అక్కడి నుంచి మోసే ఏం చేస్తున్న వాళ్ళ ధర ముంగ నాయకుడు బయలుదేరి ఇంకేమంటున్న మూడో నెల వారు బయలుదేరిన బయలుదేరిన నాడే ంది వారు సీనా అరణ్యము వచ్చి అలాంటి ఐగు లాంటి లోకం అలా కాలంలో నీడలో కొంచెం ఉందే అలా నిజేశ్వరంలో అంత ఐగుతు అరణ్యం అరణ్య ఏముంటది ఎంత మాత జీవం ఉంటది అంత ఎండిపోయిన జీవితం ఇంకేమంతా వారు రెఫిదీ నుండి బయలుదేరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయలు విడ విడరి ఆ పర్వతం దిగా సీనాయ పర్వతం దిగారు ప్రభు సినాయ పర్వతం అంటే మన యేసు ప్రభుకు పర్వతం అంటే నాకుండా కూడా పర్వతం అంటే ఒకటే పర్వతంలో అంటే అనేకులు అలలియ అయితే ఇంకేమంటాడు కదా వచ్చింది మోషే దేవుని ఎద్కు ఎక్కిపోవ పోగా అలా ఎక్కిండి ఎవరు ఒక్కటే ఎక్కిపోతున్న ఆ కాలంలో ఒక్కటే పర్వతంలో చూడండి ఏసు ప్రభుత్వం సాహసం చేస్తాను ఒక్కటే ఆ మోసేనే పోతున్న ఎక్కి అలలియ ఈ కాలంలో చూస్తే అందరూ ఏం చేయాలా కొండ మీకు అంటే అందరూ పోవాలా అనల్గా ఏసు ప్రభుత్వ సత్వంలో పోవాల ఎక్కి పోగా పిలిచి ఎవరు పిలుస్తు ఒకటే మోసనే సురం వింటూ మోసనే పోతున్నాడు అలదిగా మోస ఒక చుట్టాలంటే బంధులు కింద ఉన్నారు అలదిగా మోస మోసకి పిలుస్తున్నాడు మోస ఒకటే సురం కలుతు అలదిగా మనం చూస్తాం నా గొర్రెలు నా సురం మన ప్రభు చెప్తాడు అలాయూ టెస్ట్ ఆయన సురం ఆయన స్వరం అంటే ఆయన వాక్యమే అలా అయితే ఏమంటాడు కుటుంబలతో ముచ్చటించి ఇస్రాయల్లకు తెలిపవలసినది ఏమన్న అలా రెండు గుంపు కనిపిస్తున్నాడు యాకులతో మాట్లాడ ముచ్చి ఇజ్రాయల్ తెలియపెట్టాలా అంతా తెలియపెట్టాలా రెండు గుంపు కనిపిస్తున్నాయి ఇక్కడ యాకు గుచ్చే మాట్లాడ వాళ్ళతో మన ఇజ్రాయల్ కు అన్ని తెలియపెట్టము అని తన మోసే తన దాసుని మన ప్రభు తెలియపెడుతున్నాడు నేను ఐగుప్తి ఐగుప్తి దేశములకు ఏమి చేసి తినో మిమ్మను ఐగు దేశంలో నేనేం చేసినో ఇంకాలకు ఏమి చేసి తినో మిమ్మను మీద మోసి నా ఎద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి తిరిగి ఇచ్చిన అలలీయ ఏసూ తన గద్ద గద్ద తన పిల్లల మీద ఎట్లా తీసుకుపోతే మీరు చూసి తిరిగి అంటే తన భుజం మీద మన రెక్కల మీద ఎత్తుకొని ఏం చూసి అని మోసకు తెలియబెడుతున్నాడు అనలీయ మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నచ్చిన ఎడలా అలలీయ మాట శ్రద్ధగా వినాల అలది అశ్రద్ధగా వినాలా మన వినాలా పచ్చని శ్రద్ధ ఇంటే నీ మనుషులు వస్తుంది దాని ఏం చేస్తాం విని దాని పరంగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు నిబంధన అనుసరించి సమస్త జలో నాకు స్వకీయ సంపాద్యం అగదు అలదియ స్వకీయ సంపాద్యం ఉంటుంది అంటే స్వకీయ సంపద అంటే ఆస్తి అంటాడు సమస్త జన్మలను మీ స్వఖ్యంగా ఉంటారు మనకు జన్మంట మీరే మాకు నాకు ఆస్తిగా ఉంటాడు అలా ఏసు ఆస్తి మనం ఏసు ఆస్తి అని అలా ఐది ను వాళ్ళ చెప్పవాలనే చెప్తున్నాడు సమస్త భూమి నాదే కదా సమస్త భూమి నాదే కదా మోసకు చెప్తున్నాడు సమస్త భూమి నాదే కదా నాది కదా అని చెప్తుడు అలాగే ఇంత దేవుడు గొప్ప దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు మోషకు మోసం సమస్తం భూమి నాది కదా భూమి అంటే మళ్ళీ చూస్తే భూజనులు భూ భూమి నాది కదా మీరు నా యాజక రూపమైన రాజ్యము మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము పరిశుద్ధ జనము గాను ఉందిరని మళ్ళా చదువురాజక రూపకమైన యాజగాను పరిశుద్ధ జనముగాను పరిశుద్ధ జనము చెప్పము అనలియ ఈ పేతులకు మంచి కర్దా పేతులవి ఉంది కదా ప్రయత్నం చెప్తాను దేవుని యాజకుడు దేవుని గుణాతిశయముడు పిలిచిన వారి యాచక సంబంధ పేతులు చెప్తారు కదా రెండో ఒకటి పేరు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు అలలియ పరిశుద్ధ జనను ఈ లోకంలో ఏముంటాం మీరు పరిశుద్ధ జనలు ఉంటారు నా కోసం అని ఓషన్ చెప్పము ఇస్రాయలు పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అలలియ ఇజ్రాయల్ తో చెప్పిన మాటలు పలికిన ఇదేగా అలలియ చెప్పంటే కొన్ని మనం యథావిధిగా జీవిస్తున్నావు దేవుని ఒక గుణగా మనసు ఏముందో ఆయన బయలుపరచడం మనకు తెలియ బాబు ధర బయలుపడుతున్నాడు అక్కడ చూసే పేతుడు పేతులకు బయలుపడుతున్నాడు సదురాన్ని పేత అక్కడ బయలుపడుతున్నాడు అలా కానీ జనులు ఏం చేస్తున్నావు ఈ లోకం మాల్యం అంటుకొని జీవిస్తున్నారు మాల్యం అంటే పాపంలో జీవిస్తున్నావు సగం సగం సగం అవుద్ధం కానీ నువ్వు చెప్పిన చెప్పాలా అలా మనకు ఇది బైబుల్ ధర చెప్పింది మనం మీకు చెప్పాలా అలా ఈ గొప్ప ధన్యత మీకు ఇస్తున్నాడు దేవుడు అలా ఏమంటా ఇంకా మోసే మోసే వచ్చి ప్రజలకు మోసే వచ్చి ప్రజల దగ్గర వచ్చి పెద్దలను పిలిపించి అలా పెద్దలంటే లీడర్స్ లేదా వాళ్ళ లీడర్లు పిలిచినోషేర్ పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆ మాటలన్నీ వారు ఎదుట తెలియపరిచను అలా ఇవా పిలిచి అందరికీ పెద్దలు పిచ్చి యహోవా ఏమేం చెప్పింది ప్రతి ఒక్క మాట వాళ్ళకి వినిపించి చెప్పాను వాళ్ళు అలుగా మోషే మోసే చెప్తుంటే మోసే ముఖం చూసి శ్రద్ధగా వాళ్ళు ఆ పెద్దలు దేవుడు మన మోసే పోయినాడు కదా అలా దేవుడు ఏం మాట్లాడు మనం అని ఇండమని అందరు పెద్దరో ఏక మనసు కలిగించి అందరు ఇంటుండంట అందుకు ప్రజలందరూ ప్రజలందరూ యుహోవ చెప్పిన యహోవ చెప్పినది అంతా ఏకముగా ఉత్తరం ఇచ్చే చేసేదం అని అలలియ ఏకంగా ఉత్తరం ఇచ్చాను అలలియ ఇది ముఖ్యమైన దేవుని వాక్యం అందరు ఏకంగా ఇది అందరు దేవుని పని ఉంటూ చేయాల అందరు చేసుకుని అలలియా చదువుతాదు అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవ తీసాను అలాగే తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నావు ఈహోవాకు తెలియడుతున్నాయ ను చెప్పింది చెప్పిందా ప్రజలు ఈజీ చెప్పిందని మోసే మళ్ళా తిరిగి పోయి మన మన ప్రభువుకు చెప్తున్నా అంటోవా మోసకు నీవు ప్రజల ఎద్దకు వెళ్ళి నేడు రేపు నువ్వు వారిని పరిశుద్ధపరచము వారు తమ బట్టలు ఉతుక్కొని అనడి నేడు ఈ రోజు రేపు వాళ్ళని పరిశుద్ధ పట్టు మన బట్టలు ఉతుక్కోవాలా ఆ క్రమం ఉంది కదా చెమట్టం జనా స్నానం అన్ని అలా చూస్తాం నువ్వు పరిస్థితిలో పరిచి ఎందుకు పరిస్థితులు పట్టు చూద్దాం అక్కడ మోసత్తు జీవుడు ఇంకా మాట్లాడుతున్నావు మూడో నాడుకి సిద్ధంగా ఉండమలేను అలా ఇక్కడ చూస్తాం మూడు నాడు మూడో నాడు అదే మూడో నాడు అంటే లాస్ట్ చివరి అక్కడ చూస్తాం మూడు నాడు సిద్ధమే ఉండను వాళ్ళు మూడవ నాడు ప్రజలందరి కన్నుల పర్వతం మీద అలా లియా ఎందుకు పరిశుద్ధపరచను యేసు ప్రభు వస్తున్నాడు కనుక సినా పర్వతం దిగి వస్తున్నావు నువ్వు ఫస్ట్ ఏం చేయాలి పరిశుద్ధపరచను అలా లియా మనసేమైంది దేవుడు రాక ఏం ఆయన రాక రెండో రాకలుగా పతి పదికి వాక్యం ధర ఏం వాక్యం పరిశుద్ధపడి ఆయన రక్షణ పొంది పరిస్థితి సిద్ధపటి చేయాలా అలా లియా ఏం అలాది అందరికీ చెప్పి ఏం చేయాలా శిష్యుడు అలాది ఆయన ఈ వాక్యమే వాళ్ళకి పరిశుద్ధపరం కనుక ఈ చెప్పిన వాక్యం సుబ్రహ్మణ్య ఏం చెప్తుంది చెప్పి అలాది అంటే ఏమంటారు దిగి వచ్చాను దాని అంచులు ముట్టవద్దు అంచులు అంటే కొనవలు ముట్టద్దు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి ఈ పర్వతం ఎక్కవద్దు ఈ పర్వతం ఎక్కువద్దు అంచును ముట్టవద్దు అంచువి ముట్టవద్దు ముట్టవద్దు కొంచెం భద్రంసు ఈ పర్వతం ముట్టు ప్రతి వాడును ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపవాలను జూడు యోగం ఉన్నప్పుడు ఎట్లా స్త్రీకుంటే ఆయన పాపం అంటే సహించని దేవుడు భద్రంసుమి వాళ్ళకి భద్రం అను కే చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడుకూడదు లేక పొడవబడవలను మనుషులు గాని మృగము గాని బ్రతకూడదు అలా మృతి నిజంగా మన శిక్ష పూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం ఎద్దకు రావలను అలా బూరధరి పర్వత రాను అలా బురద కదా ఆ బురదని ఎట్లుంటది చాలా ఇది ఉంటది దేవుని ఒక బురధని అంటే దేవుని ఒక స్వరం ఎట్లుంటది వాళ్ళ పర్వత దగ్గర అందరూ రావాలను అప్పుడు మోసే పర్వతముల మీద నుండి ప్రజల ఎద్దకు దిగి వచ్చి పరచగా వారు తమ బట్టలు ఉతుకునేది ఉతుకుని అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధంగా ఉండు ఏ పురుషుడిను స్త్రీని చెరపకూడదని చెప్పాను చెప్పేవుడు ఏమేమి చెప్తున్నా వాళ్ళకు సిద్ధపాటు చేస్తు మీరు ఇట్లా ఉండాలా దేవుడు చెప్తుంది దిగుతున్నాడు అని జాగ్రత్త ఉండాలని ప్రజలకు చెప్పాను మూడవ నాడు ఉదయం ఆ పర్వతం మీద ఉరువులు మెరుపులు సాంద్ర మేఘము బూర ధ్వని యొక్క ధ్వనియు కలుగగా పాలెంలో ప్రజలందరూ వనికి ఏసులో జీగుతున్న మేరుపులు దురంగా దురంగా ప్రజలందరూ ఆ పాలంలో వంకినంట అలలి వంకినంట ఎంత మాత్రలు అంత భయం దేవుడు జీగుతుంటే అలలీయ అయితే చూస్తే అలలి అనే ఆర్భాటంతో బూరధునితో వస్తుంటే పతి పెద్దలు ఏం చేస్తూ రమ్ము కొట్టుకుంటూ పారిపోతారు అంతక భయంకరంగా ఉంటది పారిపోతారు అందరు ఎవ్వరు ధైర్యం ఉంటది అలలీయ చూస్తే చూస్తే ఆయన దిగుతుండే ఈ కాలంలో ఆ కాలంలో సగ జనులు ఏం చేస్తుంటాం కొట్టుకుంటే దేవుని ఎదుర్కొన్నటకు మోసే పాలెంలో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతం దిగును యహోవ అగ్నితో సీనాయ పర్వతం మీద దిగు వచ్చినందున అదంతమయమై చూడండి అగ్గితో దిగువలతో అంతా ధూమంట అంత పొగ పొగ ఉందంట అక్కడ చూస్తే దాని దూమం తిలిమి ధూమం వలే ఉండేను పర్వతం అంతా మిక్కిలి కంపెను కంపెను ఆ బోరాదు అని అంతకంతకు బిగ్గరగా మోగాను మోగాను బోరాదు అని ఎంతగా బిగ్గరగా మోగాను వాళ్ళ స్వరం చూస్తే ఎట్లా భయం పేరు వస్తుంది అక్కడ చూస్తే మనం మోషే మోసే మాట్లాడుతుండగా దేవుడు కంఠ స్వరం చేత అతనికి ఉత్తరను యోవ శ్రీనాయ పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను ఆ శిఖరంగా దిగి వచ్చిన పర్వతం సీనాయ పర్వతంలో యహోవ పర్వత శిఖరం మీదకి రమ్మని మోసాను పిలవగా మోస ఎక్కిపోయి ఎక్కిపోయి అప్పుడు యుహోవ ప్రజల సృష్టికు యహోవ యుద్ధకు హద్దు వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నువ్వు దిగిపోయి వారికి ఖండితంగా ఆగ్రహించము అలా నశింపకుండా కనీసంగా ఆగింపు అలా అద్దు అండి ఆయన ఎవరిని నశించిపోవద్దు ఈ ఆగ్ఞాన్ని దిగ్గి చెప్పుము మరియుహోవా వారి మీద పడకున్నట్లు యహోవ ఎద్దకు వారు ఎద్దకు చేరు యాజకులు తమ తామి పరిశుద్ధ పరచుకున్న వాళ్ళు మోషేతో చెప్పగా చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు నీతము దాన్ని ప్రశుద్ధపరచవ మాకు ఖనీతంగా ఆజ్ఞాపించుతా నేను ఇంకేముంటున్నా నీవు దిగి నీవును ఎక్కి రా ఎక్కి రావాలను యహోవా అయితే యహోవ వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దకు వచ్చినప్పుడు మేరను మేర ఆయన వారి మీద పడునేము అని అతనితో చెప్పదా చెప్పగా అందుకు యహోవా అందుకు యహోవారు నీవు దిగి వెళ్ళుము ను దిగి వెళ్ళు ఇప్పుడు నీవును నీతో ఆహ్వాణను ఎక్కి రావాలి అయితే యుహోవ వారి మీద పడకుండాన్నట్లు యాజకులను ప్రజలను ఆయన ఎర్థం తెచ్చుటకు వచ్చటకు మేరను మేరకూడదు ఎక్కడికి ఎవరైనా వస్తారేమో ఎవరు రాకూడదు వాళ్ళకి ఏర్పాటు చేయమంటున్నా అక్కడ లేకుంటే ఆయన వాళ్ళ మీద చనిపోతారు అని చెప్పగా మోసే ప్రజల ఆ మాట వారితో చెప్పాను చెప్పాను ఆల్రెడీ చూడండి ఇదంతా మనకు దేవుడు రాకడా దగ్గర ఉంది కనుక మనం ఏం చేయాల గొప్ప సిద్ధపాటు చేయాలా ఈ వాక్యమే పరిశుద్ధ పడుతుంది ఏ సత్వం వాళ్ళ పరిశుద్ధ అవుతుంది వాళ్ళు ఏ మనం ఏం చేయాలా సిద్ధపాటు చేయాలా దేవుని కోపం త్వరగా ఈ భూలోకంలో ముందర గొప్ప పిల్లలకు వచ్చింది వస్తున్నారు ఎవరు తాకట తాటగలరు ఎవరు రక్షణ పొంది సిద్ధంగా అని ఎదుర్కొంటారు తగిన వాళ్ళు ఏం చేస్తారు పారిపోతారు కనుక ఇక్కడ వాక్యం అని చెరుస్తుంది దేవుని యొక్క వాక్ మోసగిని మోస ఏం చేసి అదే పోయి చెప్తున్నాడు అలాగే బైబుల్లో ఏం చెప్తుంది ప్రతి ఒక్కరు చెప్పి వాళ్ళకి సిద్ధపాటు వాళ్ళ దేవుని కోసం మనం వాళ్ళకు తయారు చేసి సిద్ధపాటి చేయాల మనం ఉండాలి ఏ పాపం ఉండకుండా ఏ మహిళ మధ్య దాకుండకుండా దేవుని వాక్యం ఉంది దాన్ని దానం చేసి ఆ పూర్తిగా ప్రేమించి ఆ నాగ్యం ప్రేమించి మనం నడుచుంటే దేవుడు ఏం చేస్తాడు అనేక విషయాల ఇంకా గొప్పగా వాడుకున్నాడు దేవుడు చిన్న వాక్యం తీర్చి చక్ర బంధు అవుతాడు ఆయన హార్ట్ లో త్రీ బ్లాక్స్ అయినాయి కదా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ త్రీ బ్లాక్స్ అయినాయి కరిగిపోవాలా దేవుడు ముట్టి స్వస్థపరచాలా ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పి అన్నారంట డాక్టర్స్ సర్జరీ చేసి దేవుడి తోడు ఉండాలా సర్జరీలో విజయం దేవుడు ఇవ్వాలా బ్లాక్స్ కరిగిపోవాలా దేవుడు హీల్ చేయాలా జక్రే అని పేరు జక్రీతం జక్రాన్ని జ్ఞాపనం చేసుకున్న అలలీ అనాదివానికి సోతం ప్రార్థన చేసి మా వంతు ఏసో ప్రభ కార్యం చేసి నీ వంతు నీతి మంత ప్రార్థన ఆలకిస్తున్న దేవ నాదివానికి సోతం ఆ రోజు గొప్ప కార్యం చేస్తున్నాం మేము ప్రార్థన చేస్తున్నాం జగ్రం చేసుకుని ఆయన జన్మ కన్మ ఇంకేమైనా పాపను క్షమించండి ఎందుమంటే ఆయన పరిశుభ్రపరచండి మీ దిగిరాండి ఆయన దగ్గర నీ సిల్వల పవ ఆ కల్వర్సులు మా పాపను చేప రోగాలు భరించి నీ పరిశుద్ధ గాయం బలం లేలు ముట్టని తాకండి స్వసపరచని ఆయన ప్రభా పరిశుద్ధ ఆత్మ పెట్టి జ్ఞానం పెట్టి ధైర్యపరిచి డాక్టర్ జ్ఞానం తెచ్చని ఆ సర్జరీ గొప్ప విజయం తెచ్చని జీవాన్ని ఓసు వచ్చి సైతాంతేయాలు కాల్చి నా దీవాన్ని శృతం పొడిగించి ఆయనవి కనికరించండి నా దీవానికి స్కృతం కుటుంబం తా ప్రభా అలా అనాది మళ్ళీ దుఃఖంలో చేయండి అలాంటి ప్రతి ఒక ఏమో సహాయం చేయండి జగ్నకు దర్శించి మాట్లాడి మళ్ళా అనేవి సరస్వతం దేవా గొప్ప సజ్జలుగా గొప్ప కార్యం చేసి గొప్ప విజయం తెచ్చని ఈ వాక్యం ద్వారా మోసత్తు మాట్లాడే దేవానికి అనేది మీరు మాట్లాడుతున్నాను అలడియో ఈ వాక్యాలను మన దేవుడు భద్రపరిచి ఫలింపేసి అనేకలు గొప్ప పలికించాలా సిద్ధపరిచేయాలా త్వరగా రాని ఉన్న అక్కడ సమీపించింది అలడియో ఎట్లా పోవాలా మీరే మాకు నేర్పించి సహాయకుండి కే పేంపతి కుటుంబం వాళ్ళ చిన్న పెద్దలు వాళ్ళ సిద్ధంగా ఉండాలా పరిస్థితులు ఉండాలా జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తిమంతుడా నీకు ఎంతో వందనేస్తాయి ఆ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మలందరినీ సురేష్ంగా కాపాడనైనా ఈ కృపలో భద్రపరచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు నీకు ఎంతో వందనాలు ప్రభ నీకే కృతజ్ఞతాస్థతులు అర్పించుకుంటుందైనా సమస్త ఘనత మహిమ నీకే యుగయుగంలో కలుగును కాక హాయ్ నైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకైనా నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగ్రించినారు ప్రతి విషయంలో ప్రభావ మీరు మాకు సాయ కలిగి ఉన్నందుకే ఎంతో వర్ణాలు ప్రతి పని మీద ఘన ఇచ్చిన ప్రభావ నీకు వర్ణాలు ఇస్తయ్యా కోట్లాది వర్ణాలను అర్పించుకుంటున్నైనా ఈ నీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు మాకు అనుగ్రహించినారు ఎవరికి మీరు మాకు ఇచ్చినందుకే ఎంతో వర్ణాలిస్తాయా వాక్యంగా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అవు ప్రవ మోస ఒక్కడే ప్రవ సీనామి పర్వతం మీకు వెళ్ళగలిగిన ప్రవ్వ కాబట్టి ప్రవ పరలోకంలోకి వెళ్ళి ప్రవ నా తండ్రి మోసే ఆ సీనామి పర్వతం మీ పర్లోక రాజ్యాన్ని సాధించం ప్రభావ పరలోక రాజ్యంలో ప్రభావ నా తను మోస ప్రవేశించండు చెప్పిన ప్రతి ఆజ్ఞని తీసుకొని కిందికి దిగి వచ్చి ప్రవ అమలు పరిచయండు ప్రజలను సిద్ధపరిచేండు పరిశుద్ధపరిచింది ఆజ్ఞ ఇచ్చింది ప్రోవ ఆ రీతిగానే ప్రభా మీ సన్నిధిలో మేము ముందుకు సంభాషించాలా మీతోటి అనేక విషయాలు మీ నుంచి తెలుసుకుని ప్రవ మనుషులందరినీ హెచ్చరించాలా ప్రకటించాలా అనేకులు మీరు అక్కడికి మేము సిద్ధపచ్చాలా ప్రవ్వ మీ సన్నిధి మీరు నడిపించాలంటే అభిషేకం మాకు అనుగ్రించండి ప్రవ్వ మోసేలాగా మేము తయారు కావాలా ప్రవ్వ ఒక లీడర్ లాగా మేము ఉండాలా గొప్ప జన సమూహం అందరినీ ప్రభావ మీ చెంత మీద నటించాలా ఎందుకంటే ప్రభావ ఇది చివరి గడియలు ప్రవ్వ మీరు అక్కడ బహు సమీపం ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందిగో తెలియని స్థితిలో ఉంది ప్రభావ ఈ లోకం అంతకంతకు దిగజారిపోతుంది ప్రవ్వ ఈ వ్యవస్థ మొత్తం పతనమైపోతుంది ప్రవ్వ ఈ లోకపు రాజ్యాలు అన్ని పతనం అయిపోతున్నాయి మీ రాజ్యాన్ని స్థాపించే సమయంలో అయినా ఆల్రెడీ స్థాపించినారు ప్రవ్వ కాబట్టి అది సంపూర్ణ స్థితికి మెరుగుతున్నైనా గొప్ప దేవన తన్ని అనీకుల మీద సిద్ధపరచాలా ప్రవ్వ ఎక్కలను ఓ ప్రభావ సంతోషంతో ఆనందంతో మేము ఉండాలా ప్రాభ మాకు ఇచ్చిన గిఫ్ట్స్ సిరప్ చేయాలా ప్రభావ వాటిని మేము అమలు పరచుకోవాలా ప్రభావాటిని రెట్టింపు చేసుకోవాల సహాయపడండి గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా మీరు బహు సమీప ఉంది మేము సిద్ధపడాలా అనీకులు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఈ లోకంలో ఓ ప్రభ ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు ప్రభావ అలాంటి గ్రామాలకి వెళ్ళి ప్రభ సువార్త ప్రకటించాలా నీకులు మీరు ఆకలి సిద్ధపరచాలా తక్షణమాలు నడిపించాలా పాప నుంచి విముక్తి కలిగించాలా దయ్యాలు రోగాలతోని ప్రభా సైతాం శక్తులతో ఎంతో మంది పీడింపబడుతున్నారు నేను వాళ్ళందరినీ ప్రభ మేము విడిపించాలా ప్రభా ఏసు నామంలో ఆ నామాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఆ పవర్ అధికారం ఇచ్చినారు కాబట్టి ప్రభా ఆ శక్తి మీరు ప్రభావం అక్కడ అధికారం అమలు ఆ శక్తి సంపూర్ణమైనప్పుడు అది కారాలు జరుగుతాయి ప్రభావ అది మేము పోయినప్పుడే జరుగుతుంది ప్రభావ కాబట్టినైనా మేము ఆ రీతి మేము ముందుకు పోవాలని సహాయపడండి మోస ఎట్లా ప్రభావ ప్రజలు నడిపించండు ఆ రీతైన మీ సంధిలో మేము కూడా సంభాషించాలా అనేకలు మీరు ఎంతో నడిపించాలని మాట్లాడే ప్రభావ మమ్మల్ని ఎంతగానో మీకు ఎంతో వందనలు మీకే కృతజ్ఞతలైనా మోసలాగా మీరు సిద్ధపడాలా మీ సందులో ఉండి ప్రభావ సంభాషించాలా మోసతో మీరు ముఖాముఖిగా మాట్లాడినారు ప్రభావ మేము కూడా మీ సందులోకి వచ్చి ముఖాముఖి మీతో మాట్లాడాలా సంభాషించాలా ప్రభావ ఆ మాటలు తీసుకెళ్ళి అనేక బిడ్డలకు మీరు ప్రకటించాలా సిద్ధపరచాలా అంటే సేవలకు మేము నడిపించమని ప్రార్థిష్టమైన వాక్యందరూ మాట్లాడి నీకు ఎంతో వందాలైనా వాక్యం చెప్పిన మనోజ్ పెరుగు మీరు దీవించి ఆ మీరు ఆశ్రయించాల్సి ఇస్తారు మంచి ఆరోగ్యంగా బలపరచమని ప్రాధిష్టమైన మీ సేవలు నడిపించండి ఆ రీతిగా ప్రభావ జకర్య గురించి మేము ప్రార్థిష్టమైన హార్ట్ ప్రవ్వ త్రీ ఓల్స్ అని చెప్పి మా ప్రభ ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళు చెప్పినారు ప్రభావ ప్రార్థించమని కాబట్టి ప్రవ్వ మీరు ఇచ్చిన అధికారం బట్టి మేము ప్రార్థిష్టమైన ఏసే క్రీస్తునామలు ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తుంది ప్రతి బ్లాక్స్ ఏసు క్రీస్తులో కరిగిపోను కాక జకర్ యొక్క నరాలతోని హార్ట్తోని మేము మాట్లాడతాం ఈ క్షణం ఏసు క్రీస్తంలో ప్రతి బ్లాక్స్ నువ్వు కరిగిపోవాలా ఏసు క్రీస్తుని ఆజ్ఞాపిస్తున్న హాలి ప్రవ్వ మీకు కాకని ఆ బ్లాక్స్ సంపూర్ణ హీలింగ్ అవును కాక ఏసు క్రీస్త అవి కరిగిపోను కాక దేవ సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగ్రించండి ఆ బైపస్ సర్జరీ విషయంలో ప్రభావ మీరు విజయం దాని ప్రార్థిస్తున్నారు డాక్టర్లు మీ తలొంపు గద్దించండి ప్రభావ ఆయన తన జీతం మీరు సమర్థించుకోవాలని సహాయపడండి ఇంకేదైనా పాపం క్షమించండి ప్రవ్వ మీరు సిద్ధ బలపరచండి ప్రవ్వ ఆ ప్రశ్న విజయం తెచ్చింది కుటుంబీకులందరికీ ఆదరణ దండి సమాధం తెచ్చేయండి గొప్పదే మంచి ఆ బ్రదర్ అనుగ్రహించి భయాన్ని కొట్టువేసి బలపరచండి ప్రవ్వ ఆ కుటుంబాన్ని మీకు సాహసం పెట్టుకోండి ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రవదించండి అయినా ఇంకా పాల్గొన్న కుటుంబాలు మీరు ఆశ్రదించి తీవించి మీకు గొప్ప సాహస్ పెట్టుకొని అయినా మీరు అక్కడ తొలగింది ప్రభ మీ సిద్ధపడా అనేకులు సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణముంది ప్రవ్వ ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడాలా ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రభ సం సంపూర్ణమైన విశ్వాసంతో మేము ముందుకు పోవాలా విశ్వాసమైన వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి మాకున్నవి విశ్వాసం సరిపోదు ప్రభావ మా విశ్వాసం ఇంకా ఆకాశాన్ని అంటాలా ఇంకా అభివృద్ధి విశ్వాసం ఇంకా సంపూర్ణ అది ఒక వరంలాగా మారుతుందని వాకింగ్ చెప్తుంది ప్రవ్వ కాబట్టి విశ్వాసమైన వరంతో వరం మా విశేషమైన అద్భుతాలు మేము చేయాలా ఓ ప్రభావ సృష్టికి విరుద్ధమైన అద్భుతాలు మేము చేయాలా ప్రభ భవిష్య ఎట్లా ఏలి ఎట్లైజేషన్ ఏలి స్టట్లైజేషన్ అద్భుతాలు మీరు చేయాలా ప్రభావ మనుషులందరినీ ప్రభునించి ఎంత నడిపించాలా ఇంటి వరాలు మీరు మాకు అనుగ్రించండి మీరు అక్కడ తొరిగి ఉంది ప్రభావ గడియలు ప్రభుత్తి ప్రభావ మీరు సిద్ధపడాలా నీకుని సిద్ధపరచాలా పోత ఎంత విస్తారంగా ఉంది ప్రభావ పని కొంచెం ఉన్నారు ప్రభావ పని వాళ్ళు అనుగ్రించండి విస్తారమైన పని ఉంది కాబట్టి ప్రభ మీ ముందు సాగిపోతూనే మీరు మాకు సహకరిని నడిపించి మీ నామాన్ని మైమి తెచ్చుకోమని మీరు ఆకృతి అందరినీ సిద్ధపరచుకోమని ఇది అంతా మీరు మాకు సహాయకులు నడిపించే సురక్షిత మా గృహాలు చేర్చి ప్రతి పని మీద ఘన విజయం త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకున్నా ప్రభుత్వ కృప సమాధానం నడిపి మనకి అందరికీ బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు కుటుంబాలకు అందరికీ అది జకరే కుటుంబానికి జకర్యకి అనే కృప సమాధాన స్వస్థత సమృద్ధిగా కలుగును గాక ఆ మెయిన్